ఎవరి చేరవేస్తూ ఉండారు ఈ కొరియర్ సర్వీస్ ఎవరిది ప్రాణం కాబట్టి దేహానికి సంబంధించిన విషయాలు మనసుకు చేరవేయడానికి అట్లాగే మనసుకు సంబంధించినటువంటి యొక్క దేహం మీద కూడా ప్రభావం చూపడానికి ప్రాణమే ఆధారంగా కనపడతా ఉంది ఇప్పుడు ఆకలి దప్పులున్నాయి ఇది ప్రాణ లక్షణ ప్రాణం వలనే ఆకలి దప్పులు ఇవన్నీ కూడా కదా కానీ వ్యాపారంలో పది లక్షలు వచ్చింది అనుకోండి నష్టం లాభం కాదు నష్టం వాడికి ఆకలి కాదు మరి ఎన్నిసార్లు నాకు వద్ద ఎందుకు సార్ వద్దంటారు ఒక అరగంట కనుక లేట్ అయితే పది నిమిషాలు లేట్ అయితే వీధంతా జరుతుంది మన ఇంటి దగ్గర అది కదా మీ క్యారెక్టర్ ఈ రోజు ఎందుకని వద్దంటా ఉండరు కారణం నాకు ఆకలి కాలేదు సార్ ఎందుకు ఆకలి కదా రెండు రోజుల నుంచి అబద్ధం చెప్తున్నా మీ ఉద్దేశం ఆకలి కావడం లేదు ఇప్పుడు భార్య హాస్పిటల్లో ఉంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంది సౌ బ్రతుకుల మధ్య ఉంది మనిషి ఆకలి కాదు ఎందుకని మనసులో ఆ బాధ ఉంది దాని ప్రభావం డైజెస్టివ్ సిస్టమ్ మీద పడింది లివర్ మీద కూడా యాక్ట్ చేస్తాం దీన్ని ఎవరు తీసుకొచ్చి చెప్పారు దానికి జీర్ణశయం దగ్గరకు వచ్చి ఆయన భార్యకు బాగలేదని చెప్పింది ఎవరు ఈ బాగలేదనేటువంటి భావన మనసులో ఉంది ఆ మనసులో ఉండేటువంటి భావన యొక్క ప్రభావం వల్ల దేహం మీద పడింది జీర్ణశక్తి మీద పడింది అర్థమవుతుంది ఇప్పుడు అట్లాగే ఈ దేహం ప్రభావం కూడా మనసు మీద ఉంటుంది ఇది చారవేసేది కూడా ప్రాణమే ఇప్పుడు చక్కగా వింటున్నారనుకోండి అదే ఒక మనిషి తలనొప్పి వచ్చేసింది అనుకోండి కడుపు నొప్పి వచ్చింది అనుకోండి వినమనండి ఏంట నొప్పి కడుపు కదా వినేది మనసు కదా కడుపు నొప్పి ఉండని నువ్వు మనసుతో విను నా దీని యాక్షన్ దాని మీద ఉంది దేహం యొక్క ప్రభావం దాని మీద అయితే ఈ దేహంలో ఈ విధమైనటువంటి బాధ ఉంది అనేది మనసు గుర్తించడానికి మధ్యలో ఎవరు లంకంటే ఈ ప్రాణమే ప్రాణం ఉండడం వల్లనే మనసులో ఉండేటువంటి ఆవేదన దేహానికి దేహంలో ఉండేటువంటి బాధలు మనసుకు తెలుస్తూ ఉన్నాయి ఇంతవరకు తెలుసు అందరికీ ఇదే గనక యదార్థమైతే ప్రాణం నేనని చెప్పుకోవచ్చు వచ్చిన బాధంతా ఏంటంటే ఈ విషయాన్ని ప్రాణం చేరవేస్తుందేమో గాని ప్రాణం తెలుసుకుంటుందా జ్ఞాత ప్రాణం తెలుసుకుంటుందా జ్ఞానం ఉందా ప్రాణానికి చేరవేయడం వేరు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చే లెటర్ ఇచ్చేస్తాడు మనకు కవర్లో ఏముంది అతనికి తెలీదు ప్రాణం తీసుకొచ్చి దేహం విషయాన్ని మనసుకి మనసు విషయాన్ని దేహానికి చేరవేస్తుంది కానీ ప్రాణం తెలుసుకుంటుందా అంటున్నాను నేను ప్రాణం గనక తెలుసుకునేటట్లయితే చైతన్యం అయిపోతుంది ప్రాణ చైతన్యం కాదు జడం ప్రాణం జడం అది కూడా కార్యమే కార్యత్వాత్ జడవాత్ దేహాధిపత్ దేహం ఎట్లాగైతే జడమో ప్రాణం కూడా ఎట్లాగే జడం చెప్తా కనుక ప్రాణం తెలుసుకునేందుకు అవకాశం లేదు ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మన నిత్య జీవితంలో ప్రాణమే గనక తెలుసుకునేటట్లయితే ఈ ప్రపంచంలో ఫిజీషియన్స్ ఉంటారే కానీ సర్జన్స్ ఉండరు సరేనా శస్త్రచికిత్స లేదు కానీ నువ్వు ఆయనకి అనస్తషియా ఇస్తావు మనసు మొద్దుబారిపోతుంది అప్పుడు నువ్వు ఆపరేషన్ చేయగలుగుతావు కానీ ప్రాణం ఉందా లేదా నువ్వు ఆపరేషన్ చేసినప్పుడు ప్రాణం ఉందా లేదా లేదు సార్ అయినా చేశాను దాన్ని ఆపరేషన్ అనరు పోస్టు మార్టం అంట అర్థమవుతుందే కనుక ఎప్పుడైతే ప్రాణం ఉందో ప్రాణం ఉన్నా కూడా దేహాన్ని నువ్వు కోస్తూ ఉన్నావు అంటే ప్రాణం ఉంది తెలుసుకునేటట్టుగా లేదు జ్ఞానం లేదు దానికి అందువలనే మనం ఆపరేషన్ చేయగలుగుతూ ఉన్నాం కాబట్టి ప్రాణ ఆత్మ నభవతి అర్థమవుతుంది కాబట్టి ఈ ప్రాణము తెలుసుకోలేదు జడము కాబట్టి నువ్వు జడమని యాక్సెప్ట్ చేస్తే నువ్వు ప్రాణమే ఇంకా ఏంటి తెలుసా ప్రాణాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు బుబ్బసపు రోగులు ఉంటారు చూడండి వాళ్ళ దగ్గర క్లియర్ అబ్బో నా ప్రాణం అల్లాడుతుందండి బాబు నా ప్రాణం అల్లాడుతుందండి నీ ప్రాణం అల్లాడుతూ నీకు తెలుస్తూ ఉంది సార్ ఎప్పుడైతే నీ ప్రాణం అల్లాడుతూ నీకు తెలుస్తూ ఉందో తెలుసుకునేటువంటి నీవు తెలియపడేదానికన్నా అన్యమైనటువంటి వాడి కనుక ప్రాణం దృశ్యం నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు దృగేవ నృశ్యతే ను దృశ్యం కాదు కాబట్టి ప్రాణ ఆత్మ నభవతి కాబట్టి ఏ ప్రాణం అయితే ఇది ఉందని నువ్వు అనుకుంటూ ఉన్నావో ఇది ఇది కూడా వాయువికారికారయం అన్న వికారహ ఇంత్లీజ్ ఇంతకుముందు అన్న వికారహ అన్నమయ్య అన్న వికారం వికారం అంటే మార్పు కాబట్టి ఆహారం మార్పు చెంది అన్న వికారంలో నీకు కనిపించింది ఇది అయం వాయుకారాణమయ కాబట్టి ప్రాణమయ కోసం ఏదైతే ఉందో ఇది వాయువికారం ఎట్లాగూ అంతర్ బహిర్ గంత ఆగంత బహిర్ అంతర్ లోపల బయట గంత అగంత होतु वस्तु नि अंतर्दे उसे बहिरागंत एपड़कू उ इनहेल लोता मल्लीस वावन बैठे उ కాబట్టి ఉశ్వాస నిశ్వాసాలు జరుగుతున్నప్పుడు అంతర్భాక్ష్యాల్లో తిరుగుతూ ఉంది ఏ విధంగా తిరుగుతూ ఉంది అని కనుక అంటే యథా బాహ్య వాయు ఆగంత తధ బాహ్యంలో ఉండేటువంటి గాలి ఎట్లాగైతే పోతూ వస్తూ ఉందో అట్లాగే ఇక్కడ కూడాను దేహంలోకి పోతూ గంత ఆగంత ఇక్కడికి పోతూ ఉంది వస్తూ ఉంది బాహ్యానికి పోతూ ఉంది ఆంతర్యానికి వస్తూ ఉంది భాక్ష్యానికి పోతూ ఉంది ఆంతర్యానికి వస్తూ ఉంది चल जो इधे अवकाश इंका इष्टवा अति नानाती नएत्ति इधम इधनी प्राणा की तेज इष्ट वा अम् नएत्ति ना, ना जाना తెలుసా ఇది నాకు ఇష్టం అది నాకు అయిష్టం అని ప్రాణాన్ని తెలుసా అదే గనకైతే నువ్వు ముక్కు మూసుకునే అవసరమే రాదు దానికి ముందే తెలుసు గనక అది పీరుస్తుంది ఎందుకని ఎప్పుడు ఉశ్వాస జరుగుతూ ఉంటాయి నువ్వు పోతూ ఉంటావు దారిలో మధ్యలో ఒక్కచోటి పట్టుకుంటావు ఇలా పట్టుకునేది వాయువు కాదు నువ్వు అర్థమవుతుంది వాయువు పీల్చేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు అబ్బా ఎందుకంటే కుక్క చచ్చిపోయింది కాబట్టి నా వేతి నా జానాతి ఇది అయిష్టం ఏది ఆ దుర్గంధాన్ని పీల్చడం అనేటువంటిది అయిష్టం ఆ పని చేయదు ఎవరు వాయువు ఎప్పుడు జ్ఞానం ఉంటే కనుక అదేమో పీల్చేస్తుంది జ్ఞానం దానికి లేదు నీకుంద కనుక నువ్వు పట్టుకుంటున్నావు ఇది పీల్చడం నీకు ఇష్టం లేదు కనుక ఇష్ట అయిష్టాలు నీ దగ్గర ఉండే వాయువు దగ్గర లేవు జ్ఞా ప్రాణం దగ్గర లేవు ఎందుకని వాయువు వికారమే గనుక భాక్ష్యంలో ఉండేటువంటి వాయువుకి తెలియదో అండర్స్టాండ్ భాక్ష్యంలో ఉండేటువంటి గాలి చలనాత్మకం అలా కదులుతూ పోతుంది అనుకోండి గాలి కదులుతూ ఉన్నప్పుడు అక్కడ కుక్క తచ్చిపోయి ఉంటే ఈ పక్క అంత దూరంలో మంచి తులసి వనం ఉంటే నన్ను నన్ను నన్ను ఈ పక్కకు పోను నేను ఎందుకంటే కుక్క తచ్చిపోయింది నేను అటు టర్న్ తీసుకొని స్కోట్రా అట్లా పోయి తులసి మీద పోతాను పవిత్రమైనటువంటి తులసేనం కనుక ఆ తులసేనం మీద పోతాను అని ఎట్లాగైతే వాయువు చరించలేదో ఇష్ట అయిష్టాలు బాక్ష్యవాయువుకి ఏ విధంగా అయితే లేదో యదా బాక్ష్యవాయు నరతీ అది ఏ విధంగా అవకాశం లేదో నా చరతి ఏది ఇష్టం వాయిష్టం వా అట్లాగే అంతర్భాక్ష్యాలకు వెళుతూ వస్తూ ఉన్నటువంటి ఈ వాయు వికారమైనటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఇది కూడాను ఇష్టం వా అష్టం వా నా వేత్తి నా జానాతి అందువల్ల ఏదైతే అది పీలుస్తూ ఉంది ఎటువంటి గాలి పోతూ ఉన్నట్టుగా ఇది బాహ్యానికి అంతర్యానికి గంత అగంత లోపలికి పోతూ ఉంది బయటకు వస్తూ ఉంది తిరుగుతూ ఉంది గాని వేత్తి నజానా ఇది దీనికి తెలిసేందుకు అవకాశమే లేదు ఎప్పుడు నిత్యం పరతంత్రహ నిత్యం పరతంత్రహ నా స్వతంత్ర అదే తనంతటా తాను ఇండిపెండెంట్ గా యాక్ట్ చేసేటువంటి అవకాశం లేదు మరొక దాని మీద ఆధారపడే ఉంది మరొక దాని మీద ఆధారపడే ఉంది చూసారా ముక్కు పట్టేసుకోవడం జరిగింది ఇప్పుడు గాలి పేర్చలేము ప్రాణం హెల్ప్లెస్ ఎందువల్ల తెలుసా పరతంత్రహ ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది అలా ముక్కు పట్టుకునేది ఎవరు దట్ ఈస్ యూ తిప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అయ్యా అన్నమయ్య దేహం నువ్వు అన్నావు ఓకే అన్నబ్రహ్మోపాసన ఇప్పుడు చెప్పాను నీకు నువ్వు ఎట్లా దేహం కాదు నువ్వు దేహం కాదని తెలుసుకున్న తర్వాత అంతరంగా ఏదైతే ఈ దేహం ఉండడానికి ఆధారంగా ఉందో ఏది ఉండడం వల్ల దేహం ఉంటూ ఉందో ఏది లేకపోతే దేహం లేదో తిరగడం లేదో శవంగా మారిపోతూ ఉందో అది ఏమిటన్నప్పుడు ప్రాణం కాబట్టి ఆ ప్రాణమే నేను అంటున్నావు ప్రాణాత్మ భావం నేనే ప్రాణం ఆత్మ ప్రాణమే అనేటువంటి భావం సరేనా అక్కడికి తీసుకొని తర్వాత ఇప్పుడు నీకు అర్థమైపోయింది ప్రాణం కూడాను ఆత్మ నభవతి ఎందువల్ల చెడత్వాత్ ఘటాధిపత్ ఇంతకు ముందు కార్యత్వాత్ ఘటాధిపతి డిఫరెన్స్ ఇంతకుముందు అన్నమయ్య కోసం నీవు కాదు అనడానికి ఘటాధిపతు అది మాత్రం ఉంది కామన్ కార్య అన్నా అక్కడ నువ్వు కార్యరూపంలో ఉంది ఘటాధిపత్ ఇక్కడ జడత్వాత్ ఘటాధిపత్ కాబట్టి కార్యరూపం ఘటం ఇది కూడా అంతే ఇది జడం ఎట్లా ఘటాధిపత్ కుండలాగే కాబట్టి కుండని తీసుకెళ్లి నేను అక్కడ పెడితే ఇది కుండ అయం ఘటహ అని నేను చెబుతానేమో గాని అహం ఘటహ అని అది చెప్పలేదు కుండ చెప్పలేదు ఎందుకని దాని జ్ఞానం లేదు ఘటాధిపత్ కాబట్టి ఈ ప్రాణం కూడాను జడం ఇది కూడా ఘటాధిపత్ అసలు ఒక చీకటితో పెడితే ఓ చీకటి గణాంధకారంలో తీసుకెళ్లి కుండను పెడితే కుండ ఉన్నట్టు కూడా తెలియదు ఓకే నేను ఉన్నాను అనేది చెప్పలేదు అహమస్మి అని నేను చెప్తాను తలుపు తట్టాడనుకోండి ఎవరండి ఎవరు లోపల అహమేవా నేనే అని నేను చెప్తాను నా పక్కన కుండ కూడా ఉంది కూజా కూడా ఉంది చెప్పనడు దాన్ని ఎందుకని చెప్పలేదు కారణం నోరు లేదనేది కాదు జ్ఞానం లేదు నోరు లేదనేది ప్రధానం కాదు జ్ఞానం లేదు జడత్వాత్ ఘటాధిపత్ జడత్వాత్ కాబట్టి ప్రాణం జడమయ్యింది గనక అది కూడా నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు ప్రాణం తెలుసుకోవడం లేదు ప్రాణ కూడాను ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది అన్యోంతరాత్మ ఇంకా లోపలికి వెళితే అదేంటది వాట్ ఈస్ దట్ ఏం తెలుసుకుంటా చెప్పండి ఏం తెలుసుకుంటా ప్రాణాన్ని నెక్స్ట్ అది మనోమైకోస్ కాబట్టి ఇప్పటి దేహం ఏదైతే ఉందో అది నీవేనంటే ఆల్ రైట్ ఎందువల్ల అన్నం వల్లనే దేహం వచ్చింది అది కారణము అన్నం వల్లనే పెరుగుతుంది అన్నం వల్లనే జీవిస్తూ ఉంది సర్వ ప్రాణుల యొక్క సృష్టిస్థితి లయాలకి ఈ దేహం యొక్క సృష్టికి ఇది ఉండడానికి ఇది లయించిపోవడానికి అన్నిటికీ అన్నమే కారణమైంది గనక అన్నం జ్యేష్ఠం అన్నం శ్రేష్ఠం ఓకే కాని నీవు అన్నమయ్య దేహం మాత్రం అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని మళ్ళీ చూసాం ఇప్పుడు శవం దగ్గర నుంచి దృష్టాంతం తీసుకుని వస్తే దేహం ఉంది కానీ ఆ దేహం నడవడానికి ఏదైతే ఆధారంగా ఉందో అది అది కారణంగా తెలుస్తుంది కారణం నీవు కార్యం నీవు కాదు దేహం కార్యత్వాత్ ఘటాధిపత్ కారణం ఏంటి ప్రాణం ఇప్పుడు మళ్ళీ అక్కడికి వస్తే ప్రాణం కూడాను ఘటాధిపత్ జడత్వాత్ కాని నువ్వు జడం కాదు నువ్వు చైతన్యం కాబట్టి స్వామీజీ నేను ఆలోచిస్తూ ఐ ఆ ఓకే నేను ఆలోచిస్తూ ఉన్నా అహం జానామి ని తెలుసుకుంటూ ఉన్నా అనూమి నోమి అనుమాన ప్రమాణంతో కూడా నేను తెలుసుకుంటూ ఉన్నా ఆల్ రైట్ అది ఎవరు తెలుసుకునేది మనస్సు అది మనస్సు మనోభక్తత్మవాదులు ఇక్కడ మనస్సే నీవు ఇది మనోమయ కోసం స్వస్తి ప్రజాభ్య పరిపాల మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో కాళీ వర్షతు పర్జన్య పృథివీ సాని దేశోయోవర బ్రామణసూ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాభిష్య ఓ శా స్క gutudo. So... ही मही धियो योना अचो दया ్రుద్రమరుత స్తున్వ్యైస్తవై వేదై సాంగపదక్రమోపనిషదై గాయనా ధేయవస్థిత తద్గతే మనస పశియోగి విదరా గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణమూర్తమ శ్రుతిస్మృతిపురాన ఆలయ కరుణాయ మాగవత్ద శంకరక శంకరం సహన సహన భున్నత్తు సహ వీర్య కర వహై తేజస్వినధీతమస్ మావిషావే ఓ శాంతిశాన్ని ప్రాణం దేవాను ప్రాణం మనుష్యా పశవచ్చే ి భూతనామాయత్సర్వాయముచ్యవమేవత ఆయుణం బ్రహ్మోపాసతే ణో హి